మా అన్నాన్ని చూసుకున్నానండి ఇలాగే ఈశ్వరుణ్ణి నా తండ్రిగా భావించానండి ఈశ్వరుణ్ణి నా తల్లిగా భావించాను ఈ భావించే విధానం అంతా ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా ఈ ప్రశ్న వేసుకోవాలన్నమాట నా ప్రాణ స్నేహితుడు అండి బాబు ఈశ్వరుడు నేను అన్ని ఆయనకే చెప్పుకుంటాను ఎట్లా చెప్పుకుంటావమ్మా మా ఇంటో కృష్ణుడి బాగుందండి కృష్ణుడి ముందు కూర్చొని కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ అన్నీ ఆయనకే చెప్పుకుంటాను మా ఆయనకి చెప్పేవి ఆయనకే చెప్తాను మా నాన్నగారికి చెప్పేవి ఆయనకే చెప్తాను మా అమ్మకి చెప్పేవి ఆయనకే చెప్తాను నాకు అన్ని ఆకృష్ణుడేనండి ఉపయుక్తమే కానీ ఏ మార్గం ఇది కర్మ మార్గం భక్తి మార్గం ప్రవృత్తి మార్గం ఇప్పుడు ఆ కృష్ణుడు స్థానంలో ఉండి వింటున్నది ఎవరు నీ చైతన్యమే నీ స్వరూప జ్ఞానమే నీ స్వాత్మస్వరూపమే కృష్ణుడు వాళ్ళు నాతో నవ్వాడండి బాబు మా కృష్ణుడు నాతో నవ్వాడు మా కృష్ణుడు నాతో ఉన్నాడు కృష్ణుడు ఎలా నన్ను కాపాడుతున్నాడు అవసరమే ఇదంతా ఎక్కడ దాకా జ్ఞాన మార్గంలోకి నువ్వు పరిణామం చెందేంత వరకు ఇవన్నీ అవసరమే ఎందుకని హై పూర్తి చేయకుండా కాలేజీకి ఎలా వెళతాడు ఇదంతా హై స్కూల్ చాలా అవసరం టెన్త్ క్లాస్ పాస్ అవ్వబోతే వాడు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాడు ఈ ఈ భక్తి ఈ నిర్ణయం చాలా బలంగా ఏర్పడాలి ఏర్పడితేనే నీలో దైవీభావన ఆత్మభావంగా మారుతుంది అసలు దైవీభావన ఏర్పడలేదనుకోండి ఇప్పుడు డైరెక్ట్గా ఆత్మభావన నిలబెట్టాలంటే చాలా కష్టం చాలామంది అందుకని అనేక యోగ మార్గాలలో అనేక ధ్యాన మార్గాలలో ఈశ్వరుడిని పట్టుకోకుండానే ఈశ్వరారాధన చేయకుండానే ఈశ్వరుడనే విశ్వాసం లేకుండానే శరణాగతి లేకుండానే సాధన చేసే మార్గాలు ఇవాళ ప్రపంచంలో చాలా ఉన్నాయి ఓ కొల్లలు మార్గాలు ఈ వీటిలో ఎక్కడికి వీడు పరిణామం చెందాడు ఎప్పటికీ ప్రవృత్తిలోనే ఉంటాడు ఎప్పటికీ నివృత్తి మార్గానికి రాడు ఎప్పటికీ ఎదగలేడు అందువలన అవి ఎప్పటికీ నిన్ను పునః జన్మకి తిరిగి వచ్చేటట్లుగా పునః జీవభావంలోని స్థిరపరిచేటట్లుగానే నిన్నవి పరిణమింప చేస్తూ ఉంటాయి ఎంత కాలమైనా సరే ఆఖరికి పరకాయ ప్రవేశ విద్య కలిగినా సరే చా స్వరూప జ్ఞాన నిష్ట కలగకపోతే ఎన్ని శరీరాలు మార్చినా సరే నువ్వు పునః మరలా ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని అశాశ్వతమైన జీవితం యొక్క స్థితిని కూర్చి చక్కగా విచారణ జరిపి జీవ ప్రాంతిని తొలగించుకుని బ్రహ్మైక్యమును పొంది తరించాలి వెరీ ఇంపార్టెంట్ నీ లక్ష్యం ఏమిటయ్యా ఏమండి నన్ను అడవికి పొమ్మంటావా లేదా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలేయమంటావా లేదా ఈ సంసారాన్ని వదిలేయమంటావా లేదా ఇంతకీ నేను బాగా జుట్టు బాగా పెంచుకోమంటావా లేకపోతే గుండు కొట్టించుకోమంటావా ఏది బెటర్ గుండు కొట్టించుకుంటే జ్ఞానం వస్తుందా జడలు బాగా పెంచేస్తే జ్ఞానం వస్తుందా లేదంటే ఒంటికాళ్ళ మీద తపస్సు చేస్తే వస్తుందా జ్ఞానం లేదంటే మెడ వరకు నదిలో మునిగి ఉండి కంఠగతం వరకు నేలలో మునిగి ఉండి నన్ను చేయమంటావా తపస్సు లేదా పంచాగ్ని మధ్యలో ఉండి చేయమంటావా ఇలా ఎన్ని అడిగినా ఒకటే ప్రశ్న ఆన్సర్ ఇదే అన్నిటికీ ఆన్సర్ ఇది సాధకులందరికీ ఒకే రకమైన ఆన్సర్ ఏమంటే సాధన ఎలా చేయమంటారు ఏం చేయమంటారు ఆ ఎంత బాగా కష్టపడమంటారు ఎన్ని ప్రశ్నలన్నా వేయనివ్వండి ఈ ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ అఖండైక బ్రహ్మానందరసం మగ్నత చెందడమే నీ లక్ష్యము అఖండైక బ్రహ్మానందరసంలో బ్రహ్మైక్యం జరిగిపోతుంది అక్కడ జీవుడు లేడిగా జీవో బ్రహ్మైవ నా పర ఇదే సమ్ శాస్త్ర సారమంత బోధసారమంత సాధనల సారమంత ఏక వాక్యంలో చెప్పాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిద్యా జీవో బ్రహ్మైవ నా పర ఇదే సేదాంతడిమా ఈ వేదాంత డిమో అనేది చాలా చిన్న పుస్తకం అండి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ తప్పక ఈ వేదాంత డిమాన్ని చదవాలి ఇది కేవలం ఆత్మస్వరూప నిర్ణయం కిందకి చెప్పరు అంటే త్రిపుటిలోకి చెప్పరు త్రిపుటికి అతీతంగానే వేదాంత డిమంతా నిర్ణయ వాక్యాలన్నీ ఉంటాయి ఎవరైనా ఆ స్వరూప జ్ఞాన నిష్ట ఎందు స్థిరమై ఉండాలనుకునే వాళ్ళు ఈ వేదాంత డిమాన్ని అధ్యయనం చేయవచ్చు ఆ నిర్ణయాలను యథాతథంగా అమలుపరచవచ్చు ఏమి సందేహపడక్కర్లేదు ఆ అలా అమలు పరచినటువంటి వాళ్ళు తప్పక బ్రహ్మానుసంధానం చేయగలుగుతారు బ్రహ్మనిష్టను పొందగలుగుతారు వేదాంత నిండిమం ఆత్మనిష్ట నుంచి ఆత్మనిష్టను కలిగిస్తుంది బ్రహ్మానుసంధానం చేయిస్తుంది బ్రహ్మనిష్టను కలిగిస్తుంది చాలా ఉత్తమమైన ప్రకరణ గ్రంథం వేదాంత నిండిమం దీన్ని జ్ఞానమార్గ అభ్యాసీయులందరూ తప్పక చదవాలి తప్పక అధ్యయనం చేయాలి తమ రక్తంలో జీర్ణించుకోవాలి నిర్ణయ వాక్యాలని ఎక్కడ వేదాంతాలు ఎక్కడ తిరిగేసినా అవే చాలా జాగ్రత్తగా ఈ సూచన